అన్నటువంటి పదవిలో నుంచి బయటపడాలి నేను సాక్షి అన్న స్థితిలో ఉండాలి ఎందుకని అంటే ఆ అన్న పదవిలో ఉంటే ఏ ఎప్పుడు దృశ్యము దర్శనము ద్రష్ట ఈ త్రిపుటి తిరిగిపోతూనే ఉంటుంది నాలుగు స్తంభాలు అట్లాగా గరగరా తిప్పేస్తూనే ఉంటుంది జాగ్రత్తగా ఈ పరిభ్రమణమైనటువంటి త్రిపుటి అందు తిరుగుతున్న పరిభ్రమణాన్ని విడుదల పొందాలి చదవాలి అది దాని చేత దానిపరిచేటటువంటి నేర్పు సంపాదించడమే జ్ఞానం ఏమంటే జ్ఞానం జ్ఞానం అంటారు జ్ఞానం అంటే ఏమిటండి దేని చేత అయితే అది తెలి ఉన్నదో దాని చేతనే అది నష్టపోవాలి మరొక దాన్ని ఎక్కడి నుంచి తెచ్చి అది నష్టపోదు దీనికి ఒక ఉదాహరణ ఉంది ప్రపంచంలో తనకు తానే నష్టమైపోయే వాటిని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని అంటారు ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అవి చేస్తాయి ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంటాయి రేడియం డయల్ అనే చిన్నప్పుడు వాచిలు వచ్చాయి మా చిన్నప్పుడు వాచిలో కూడా ఆ అంకెలు మెరుస్తూ ఉంటాయి అన్నమాట చీకట్లో చిన్నగా దాని మీద రేడియం కోటింగ్ ఇచ్చారు అనమాట కొంతకాలం తర్వాత అవి మెరవు ఎందుకని ఆ ప్రకాశించే లక్షణం అన్నది కోల్పోయింది అందులో చివరికి లెడ్ ఆ లెడ్ మిగిలిపోతుంది శీసం మిగిలిపోతుంది ఆ ప్రకాశించే లక్షణం అంతా పోతే శేషించేటటువంటి పదార్థం లెడ్ సీసం ఈ ఈ ప్రకాశించేటటువంటి లక్షణం ఆ రేడియో ఎలిమెంట్ తనకు తానుగా స్వయంగా ప్రకాశిస్తూ నష్టమైపోతుంది మరొకదాని చదువు ప్రకాశించదండి అట్లాగే ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ లాంటిది బుద్ధి జడముంది దాంట్లో ప్రకాశిత్య లక్షణమైన చైతన్యం కూడా ఉంది రెండు ఉన్నాయి లెడ్ ఉంది శేషము ఉంది ప్రకాశ ధర్మమైన రేడియో యాక్టివిటీ కూడా ఉంది ఈ రెండు కలిసి ఉన్నటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ లాంటిది బుద్ధి దీని జాగ్రత్తగా స్వరూప జ్ఞానం నిష్ఠరించి చూస్తే ఇది సులభం నేను నిరసించటం అదే స్వరూప జ్ఞానమైనటువంటి సాక్షిత్వంలో నిలకడ చెందకుండా బుద్ధిని ఎంత ప్రయత్నం చేసినా అది నిన్ను పరిగెట్టిస్తూ ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకుని సాక్షి సాధన జ్ఞానమార్గ సాధకులందరూ తప్పక చేయాలి బుద్ధిలో ప్రకాశించిన చైతన్యము జగత్తును వెంబడించి నడక సాగించట వలన ంతిని తయారు చేసుకున్నది అంతే ఈ ప్రకాశం ఎట్లా అయితే నిన్ను విభ్రాంతికి గురిచేస్తుందో అట్లాగే అది కూడా అలాగే చేస్తుంది ఈ ఆ బుద్ధి ఏ వృత్తి మీద ప్రకాశిస్తే ఆ వృత్తి ఆ క్షణం ఆకాసేపే సత్యం అంతే చూడండి మన బంధువులు మనం ఒకేసారి కలిసినప్పుడు ఒక్కొక్కరితో మనం ఒక్కొక్క రీతిగా స్పందిస్తూ మన వీడియోలు మనకే చూపెట్టినప్పుడు మనలో ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకే కనబడతాం ఎన్ని భావములు ఉన్నాయో మనకే కనబడతాయి ఏకాత్మరసావన ఉండదు అనమాట ఒకటితో కళ్ళు పెద్ద చేసి మాట్లాడతాం ఒకటితో కళ్ళు మాట్లాడతాం ఒకటితో చేతులు ఊపుతూ మాట్లాడుతాం ఒకటి కావులించుకుని మాట్లాడతాం ఒకటికి టాటా చెప్తూ మాట్లాడతాం ఓ రకరకాల భావ సంపుటి అంతా మన ఆ వీడియో అంతా కనబడిపోతుంది మొదటిదైతే చివరిదాకా బుద్ధితో ఒకే భావనతో ఉన్నటువంటి వాడు ఎక్కడైనా కనబడతాడా అంటే పెళ్లి వీడియోలు చూసినప్పుడు చూడాలి బాగా అందరి ఇంకా అసలు చెప్పడానికే వీలు కాదు ఎన్ని వర్ణాలు ఉన్నాయి అన్ని వర్ణాలు ఎన్ని భావాలున్నాయి అన్ని భావాలు ఆ వీడియోలో కనబడిపోతుంటాయి ఇందువల్ల బుద్ధి ఇదంత దీని కారణం బుద్ధి బుద్ధి ఆ వృత్తితో చేరిపోతుంది ఒక్కొక్కడిని ఒక్కొక్కలాగా అపలకరించగలిగే సామర్థ్యం ఉన్నటువంటిది బుద్ధి ఇప్పుడు కళ్ళు అపలంకరిస్తున్నాయి బుద్ధే ఆ ఏమయా వచ్చావా ఏమమ్మా వచ్చావా ఈ ప్రపంచంలో చూడండి ప్రతి పువ్వుని పలకరిస్తాడు ఒకడు ఒక గడ్డి మొక్కను కూడా పలకరిస్తాడు ఒకడు ప్రకృతి ప్రేమికులు అనమాట వీళ్ళు ఇలా బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తి మార్గాన్ని ఈ బుద్ధి గేట్ తెరుస్తోంది ఈ బుద్ధిలోనే నువ్వేం చేయాలి ఇప్పుడు సత్వ కూడా ప్రధానమై ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బుద్ధిసత్వార్థ సాధ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ చూటిగా చెప్పాడు ఆయన ఉపదేశాన్ని నువ్వు ఈ బుద్ధినే సత్వగుణంలో గుణాతీతంలోనూ ఉంచాలి వేరే వేరే సాధనలు ఎన్ని చేసినా నువ్వు దీంట్లోంచి బయటపడలేవు ఎందుకని బుద్ధిని బుద్ధితోనే నష్టపరచాలి అంటే ఇది మార్గం ప్రవృత్తిని నివృత్తిగా మార్చాలి కార్యస్థితిలో నుంచి అకార్యస్థితిలోకి ఎదగాల నువ్వు బంధంలో నుంచి మోక్షానికి ఎదగాలి అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది జాగ్రత్తగా ఈ నడకని నేర్చుకోవాలి ఏమండి గురువు నువ్వేం నేర్చుకున్నావా అని ఎవరైనా అడిగా అబ్బోహు మా గురువుగారు పది ఉపనిషత్తులు చెప్పారండి అబ్బో మా గురువుగారు ఎన్నో ప్రార్థనలు నేర్పారండి ఎన్నో ధ్యానాలు నేర్పారండి అసలు ధ్యానంలో ఎన్ని వెరైటీలు ఉంటాయని నాకు తెలియ తెలియదు అండి రకాల ధ్యానాలు నేర్పాడండి